కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఎనిమిది ఆంజనేయ అనిలజ హనుమంత నీరంజకపుచేతలు సురలకించెరిమీద నీ రూపు తెచ్చిపెట్టి అర్జునుడు కౌరవుల గెలిచే సంగరభూమిని సారెకుభీముడు వృషామృగము తెచ్చుచోట నీ రోమములుగా వా నిఖిల కారణము నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు రాముని గులిచి కపిరాజాయను రాముడు నీ వంకనే పో రమణి సీతాదేవి ప్రేమముతో మగుడను పెండాను పలుదైత్యులను తుంచ బంటతనము వంటతనముమించ కలకాలమును గలిగితిగా అల శ్రీ వెంకటపతి అండనే మంగాంబుది నిలయపు హనుమంత నెగిడితిగా